జై గురుదత్త యోగ వాసి నిర్వహణ ప్రకరణ పూర్వార్థం రెండవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ వాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భ శాస్త్రిగారి కంఠస్వరంలో ఉంటారు శ్రీరామచంద్రుడు విశిష్ట మహర్షిని మహర్షి జ్ఞానమార్గ యోగ మార్గాల వల్ల లభించిన జీవన్ముక్తి స్థితులలో ఏది సుస్థిరంగా ఉంటుంది అని అడిగితే శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు సమాధానం చెప్తూ అన్నాడు నీకు ఇంతవరకు ఎక్కువగా జ్ఞానమార్గ సాధకుల కథలే చెప్పాను ఉద్దాలకుడు వీతహవ్యుడు మొదలైన వారి కథలలో యోగ మార్గ ప్రసక్తి కూడా కొంత తెచ్చాను గాధి చరిత్రలో మధ్యమాధికారి అయిన జిజ్ఞాసువునకు నిష్కామైన తపస్సు ఎంత ముఖ్యమో చెప్పాను ప్రహ్లాద ప్రసక్తిలో భక్తి ప్రాధాన్యాన్ని కూడా వర్ణించాను అయినా ప్రధానంగా యోగమార్గం ద్వారా పరమచరమ స్థితిని అందుకున్న మహానుభావుల ప్రస్తావన మన మాటల్లో ఇంతవరకు రాలేదు ఒకసారి అలాంటి మహానుభావుణ్ణి ఒక చూసి నేనే ఆశ్చర్యంలో మునిగిపోయాను ఆయనే భుసుండుడనే కాకి ఆయనే చరిత్ర సంగ్రహంగా చెబుతా విను అని భుసుండో పాఖ్యానం వశిష్ట మహర్షి ఈ విధంగా మొదలుపెట్టాడు శ్రీరామ నేనొకసారి దేవేంద్ర సభలో ఉండగా మహర్షి మండలిలో దీర్ఘకాలంగా జీవించువున్న చిరంజీవులు ఎవరు వారిలో మహానుభావులెవరు అనే చర్చ వచ్చింది ఆ సందర్భంలో శాతాతపుడినే ఒక మహర్షిగారు ప్రసంగిస్తూ కాకభుసుండు అనే కాకి మహర్షిగారు ఒక ఆయన ఉన్నారని ఆయన మార్కండేయాదులకంటే కూడా చాలా పెద్ద చిరంజీవి అని ఆత్మవిద్యలో ఆయనకు సాటి లేనే లేరని యోగ సిద్ధులలో కూడా ఆయనతో పోటీపడగలవారు మరొకరు లేరని ఇలా అనేక రకాలుగా గొప్పలు చెప్పడం ప్రారంభించాడు నాకు నమబుద్ధి కాలేదు కొరగాని కాకి మహర్షిగా మారడమేమిటి అంత గొప్పవాడైపోవడం ఏమిటి అయినా ఏ సభల కూరాకపోవడమేమిటి అంత దీర్ఘజీవి అయితే ఆయన పేరైనా ఎక్కడా వినిపించకపోవడమేమిటి అని ఇలా అనేక రకాల సందేహాలు కలిగాయి ఆ శాతాతప మహర్షి అబద్ధం చెప్పేవాడు కాదు కనుక ఆయన మాటను తేలిగ్గా కొట్టిపారేయలేం అయినా సరే ఎందుకైనా మంచిది మనమే ఒకసారి వెళ్ళి పరిశీలించి చూసుకుంటే మంచిది అనిపించింది అందుచేత ఆ శాతాతపుడుగారి దగ్గర కాకిగారి ఇంటి గుర్తులన్నీ అడిగి తెలుసుకుని వెంటనే బయలుదేరి వెళ్ళాను మేరు పర్వతం మీద ఈశాన్య భాగంలో పద్మరాగమణిశిలతో కూడిన మహాశిఖరం ఒకటి ఉంది దాని మీద పెద్ద మామిడి చెట్టు ఉంది దానికి చూతమని కల్పవృక్షమని ఆ ప్రాంతాలలో ప్రసిద్ధి ఉంది దాని కొమ్మలే యోచనాలు పొడుగున్నాయి వాటిల్లో దక్షిణపు పక్కన ఉన్న కొమ్మలో పెద్ద కొండ గుహ అంత త్వర ఉంది ఈ కాకి మహర్షి గారు దాంట్లో ఉంటున్నారు నేను వెతుక్కుని వెతుక్కుని ఆ తొర్ర దగ్గరికి చేరాను వెళ్ళి చుట్టూ చూద్దునుకదా అక్కడ ఏ విశేషాలు కనిపించడం లేదు ఆ చుట్టుపక్కల కొమ్మలలో కొన్ని వందల జాతుల పక్షులు గూళ్ళు కట్టుకుని గోలగోలగా జీవనం చేస్తున్నాయి ఈ కాకిగోలలో మహర్షులుండడం ఏమిటబ్బా అనుకుంటూ కనిపించిన ప్రతీ పక్షిని భుసుండకాకిగారి గురించి అడగసాగాను ఎవరికి ఆ చుట్టుపక్కల్లో ఆ కాకి మహర్షిగారు ఉన్నట్లు ఊహనలేదు ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు అయినా సరే నేను పట్టుదలగా వెతుకుతూనే ఉన్నాను చివరికి ఒకచోట గాజుముక్కలలో ఇంద్రనీలమణిలాగా ఆ కాకుల గుంపులోని ఒక కాకి ఎందుకో నన్ను ప్రత్యేకంగా ఆకర్షించసాగింది ఆ కాకి కూడా నా వంక ఎగాదిగా చూస్తూ స్వాగతం వశిష్ట మహర్షి రండి దయచేయండి అంది సాధారణంగానో నేను ఆశ్చర్యపోయాను పక్క కాకులు కొంచెం బెదరి కొద్దిగా దూరం జరిగాయి ఆ స్వాగతం పలిగిన కాకే భుసు మహర్షి అని నాకు అర్థమైంది నేను సాధారంగా నమస్కారం పెట్టి ఆయన వైపుకు నడిచాను ఆయన ఒక పెద్ద మావిడాకుని తెచ్చి నాకు ఆసనంగా వేశాడు ఆదరంగా కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు నేను ఆశ్చర్యం వల్ల నోటమాట లేకుండా కూర్చున్నాను ఆయనే ప్రసంగం ప్రారంభించాడు భుసుంధ్రుడు అన్నాడు నాతో మహాత్మా వశిష్ట మహర్షి మా పుణ్యాలు పండి మీరే స్వయంగా వచ్చి దర్శనం అనుగ్రహిస్తున్నారు రాకతో మా పుణ్యం పెరిగింది సర్వసమచిత్తులై నిరంతరం బ్రహ్మనిష్టలో ఉండే తమబూటి మహానుభావులకు ఈ ప్రపంచం మొత్తం అవిద్యా విలాసమే అని గుర్తించిన జ్ఞానమూర్తులకు దేశకాలాదులను దాటిన దివ్యర్షులకు లేవరు అన్న ఆలోచన రావడం ఆ ప్రసక్తిలో మా పేరు గుర్తురావడం అంతమాత్రంచేత నా మీద అనుగ్రహం కలిగి ఇంత దూర ప్రయాణం చేసి వచ్చి నాకు దర్శనాన్ని అనుగ్రహించడం ఇదంతా నా భాగ్యం కాక మరేమిటి మహాత్మా దర్శనంతో ఎలాగూ అనుగ్రహించారు తమ వాక్యామృతంతో కూడా ఈ జీవుణ్ణి అనుగ్రహించండి మహాత్ముల ఉపదేశం సులభంగా దొరికే భాగ్యం కాదు కదా అని భుసుండు ఇలా అంటే రామా ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను మొత్తం కథనంతా తనే చెప్పేస్తున్నాడు అయినా ఎంత వినయం ఎంత శ్రద్ధ ఇలాంటి వారి ముందు నేనేమి మాట్లాడాలి అని లోపల సందేహిస్తూనే పైకి మాత్రం గంభీరంగా ఇలా అన్నాను పక్షిరాజా మీరన్నది నిజం పవిత్రమైన మీ దర్శనం కోసమే నేను వచ్చాను మీరు ఈ సంసారపు వలలో చిక్కుకోలేదని మిమ్మల్ని చూడగానే అర్థమైపోయింది అయినా సరే అడుగుతున్నాను మీ కులమేమిటి ఇలాంటి ఆత్మతత్వ జ్ఞానం మీకెలా లభించింది దానితో పాటు దీర్ఘాయుష్యం ఎలా లభించింది మీ వయసు ఎంత ఎన్ని దివ్యశక్తులు లభించినా ఈ కాకిరూపం వదిలిపెట్టకుండా ఈ కాకుల గుంపులో ఇలా మారుమూలగా పడి ఉండడానికి కారణమేమిటి దయచేసి ఈ వివరాలన్నీ చెప్పండి అని అడిగాను అప్పుడు భుసుండు నాతో ఇలా అన్నాడు మహాత్మా మీరగడమే మా అదృష్టం మా పాప ప్రక్షాళన కోసమే మీరెలా అడుగుతున్నారు కనుక నా కధంత సంగ్రహంగా వివరిస్తాను దయచేసి వినండి తమకు తెలుసు కదా సకలలోక పూజ్యుడైన పరమేశ్వరుడికి అవతారస్వరూపులుగా ఏకాదశ రుద్రులున్నారు వారి పరివారంలో అష్టమాతృకులున్నారు వారిలో ఏడవది అలంబుసామాత ఈవిడకు వాహనం కాకి ఈ కాకి పేరు చండు ఒకసారి అష్టమాతృకులు కలిసి తుంబురుడనే రుద్రుడి దగ్గరకు చేరి ఒక మహాశ్మశానంలో వామాచార విధానంలో మహోత్సవం ఒకటి చేశారు ఆ ఉత్సవంలో వామాచార విధానం ప్రకారం వాళ్ళు ఉంటినిండా ఎర్రగంధం పూసుకుని పీకల్ దాకా మద్యం తాగి నాట్యాలు చేశారు కొంతసేపు అయ్యాక ఏవో చర్చలు మొదలయ్యాయి ఆ సందర్భంలో ఎలాంటి మాట వచ్చిందో చూడు ప్రధాన రుద్రుడైన ఈశానుడి యొక్క భార్య ఉమాదేవి మనందరి మీద అధికారాలు చెలాయిస్తోంది దాని పొగరు తగ్గించాలి ఇదిగో ఇలాంటి మాట వచ్చింది తాగిన మొత్తులో వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా పేట్రేగిపోయి తమ ఎనిమిది శక్తులు కలిపి ఉమాదేవిని కొట్టి లాక్కొచ్చి తమ దగ్గర పడేసుకున్నారు అయినా కోపం చల్లారక తమ మంత్రశక్తులతో ఆ ఉమాదేవిని రకరకాల పిండి వంటలుగా మార్చేసి కరకర తినేశారు అలా తిని మళ్ళీ తాగి ఒళ్ళు మరచి నాట్యాలు చేయడం మొదలుపెట్టారు ఈ నాట్యవాద్య ధ్వనులకు ఆకర్షితులే సరస్వతీదేవి యొక్క వాహనాలైన ఆడహంసలు అక్కడికి వచ్చాయి ఆనాట్యానికి చాలా సంతోషించాయి అమ్మగారులు చాలాసేపు నాట్యం చేస్తూ ఉండడం వల్ల అలంబుసాదేవికి వాహనమైన చండు అనే కాకి తను కూడా కొంచెం మద్యం తాగి పిండివంట మొక్కలు నవిలి గంతులు వేయడం ప్రారంభించాడు అది చూసి సరస్వతీదేవి హంసలకు కూడా చాపల్యం పుట్టి అవి కూడా తాగి తిని గంతులు వేయడం మొదలుపెట్టే అమ్మగారులు ఉపాసనారూపంగా గంతులు వేస్తూ ఉంటే హంసలు ఏమీ తెలియకుండా ఒళ్ళు కాకితో కలిసి గంతులేసి జాతిభేదం కూడా మర్చిపోయి ఉచనీత్యాలు లేకుండా క్రీడించాయి దానివల్ల ఆ హంసలు గర్భవతులయ్యాయి తెల్లవారేసరికి మాతృకాజేవితలో నాట్యోపాసనలు సాధించి ప్రధానుడైన ఈశాన్య రుద్రుడి దగ్గరకు చేరారు ఆయనకు తాము తెచ్చిన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు ఆయన ఆ పిండి వంటలను చూస్తూనే అష్టమాతృకలు చేసిన అకృత్యాన్ని గుర్తించి అగ్గి మీద గుగ్గిలమై మండిపడ్డాడు దాంతో అష్టమాతృకలు భయపడి తమ శరీరాలలోని మాంసఖండాలను కోసి వాటితో ఏవేవో హోమాలు చేసి మళ్ళీ ఉమాదేవిని యథాతథంగా సృష్టి చేసి ఈశానరుద్రుడికి సమర్పించి వాళ్ళిద్దరికీ మళ్ళీ కళ్యాణం చేసి ఎలాగో అలా వాళ్ళిద్దరి అనుగ్రహము సంపాదించుకొని ఎవరిదోవరా వాళ్ళు వెళ్ళిపోయారు మాతృగా దేవతలు మహాశక్తి సంపన్నులు గనక తప్పు చేసినా దిద్దుకోగలిగారు హంసలు మాత్రం తమ తప్పు ఎలా దిద్దుకోవాలో తెలియక మోహం చల్లక గతి లేక చివరికి వాడిన మొహాలతో దేవి దగ్గరకు చేరారు ఆ తల్లి వీళ్లను చూస్తూనే మండిపడి నా దగ్గర ఇన్నాళ్ళు కూడా నీరక్షీర వివేకజ్ఞానం సంపాదించి కూడా ఇలాంటి నీచపు పనికి పాల్పడ్డారా ఇక మీరు నాకు పనికిరారు మీరు బయటికి పోయి తోచినట్టు బ్రతకండి అని గెంటి పారేసి ఈ హంసలకు దిక్కు తోచక బ్రహ్మలోకంలో ఉండడానికి మొహం చల్లక విష్ణులోకానికి వచ్చేసి విష్ణుమూర్తి యొక్క నాభి సరస్సులో చాటుజీవనం చేయసాగాయి ఆ ఏడుగురు హంసలకు ముగ్గురేసి చొప్పున ఇరవై ఒక్క మంది కాకి సంతానం కలిగింది వాళ్లల్లో పెద్దవాణ్ణి నేను మేము కొంచెం పెద్దవాళ్లమై రెక్కలొచ్చాక మా తల్లులతో సంప్రదించి మెల్లిగా ధైర్యం చేసి వారిని వెంటబెట్టుకుని మళ్ళీ బ్రాహ్మీ లోకానికి చేరాం అక్కడ బ్రాహ్మీదేవిని రకరకాలుగా స్థుతించి అనుగ్రహించమని ప్రార్థించాం ఆ తల్లి కరుణించి మా తల్లులకు మళ్లీ ఉద్యోగాలిచ్చి మాకు జ్ఞానభిక్ష పెట్టింది ఆ విధంగా సరస్వతిదేవి అనుగ్రహాన్ని సంపాదించిన తరువాత మేము మా తండ్రిని చూడాలనే కోరికతో అలంబుసాదేవి రాజ్యానికి బయలుదేరాం ఆమె వింధ్యపర్వతంలో ఉంటుంది అక్కడ మా తండ్రిని కలిసాం ఆయన మమ్మల్ని చాలా ఆదరించాడు ఆయన జాతికి కాకిజాతి వాడైన అలంబుసాదేవి అనుగ్రహంతో జ్ఞానంలో పండి ఉన్నాడు మేము బ్రాహ్మీదేవి అనుగ్రహంతో సంపాదించిన జ్ఞానలేశపు బలం వల్ల చేస్తున్న ఆత్మవిద్యాసాధనను చూసి ఆయన చాలా సంతోషించాడు ఒకరోజున ఆయన మమ్మల్ని దగ్గరికి పిలిచి అబ్బాయిలు మీకు సరస్వతీదేవి అనుగ్రహం వల్ల ఎంతో కొంత జ్ఞానం లభించినట్టే కనిపిస్తుంది అది సంతోషమే కానీ నిజమైన ఆత్మజ్ఞానం లభించిందా లేదా అది లభించకపోతే ఇతర విద్యల వల్ల ప్రయోజనం లేదు మీకు ఆ తల్లి ప్రథమ గురు కనక మల్లి ఆమె దగ్గరికే పోదాం రండి ఆమె చల్లని తల్లి ప్రార్థిస్తే త్వరగా కరుణిస్తుంది పరిపూర్ణ జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది అన్నాడు నాన్నగారు అలంబుసాదేవి భక్తుడని మేము సరస్వతీదేవి శిష్యులు తెలిస్తే ఆయన మరో రకంగా లోపల భయపడుతున్న మాకు చాలా సంతోషం కలిగింది మేము ఆయనకు నమస్కరించి నాన్నగారు బ్రాహ్మీమాత అనుగ్రహం వల్ల తెలియవలసినదంతా తెలిసింది మా ఇంద్రియాలను ఏ విషయాలు ఆకర్షించడం లేదు సాంసారికమైన కోరికలు ఏవీ కలగడం లేదు ఇక ఏకాంత చేద్దామని ఉంది శరీరం ఇచ్చిన తల్లిదండ్రులకు సేవ చెయ్యాలి గనక మీ సేవ కోసం ఇక్కడ ఉండిపోయాం ఇక మీరు అనుమతించి ఏదైనా మంచి ఏకాంత ప్రదేశాన్ని సూచిస్తే అక్కడ నిరంతరం ఆత్మధ్యానంలో ఉండాలని ఉంది అన్నాం ఆయన ఆ మాటలకు ఆనందంతో పొంగిపోయి మమ్మల్ని కౌగలించుకొని ముద్దులు పెట్టుకుని తన అలంబుసాదేవి దగ్గర నుంచి ప్రత్యేకంగా ప్రసాదం తెచ్చుకుని దాచిపెట్టుకుని ఉన్న మాంసపు మూర్తలను మాకందరికీ పెట్టాడు అప్పుడు ఆయన మాకు ఇలా చెప్పాడు నాయనలారా నిజమైన ఏకాంత ప్రదేశం కావాలనుకుంటే ఎగిరి మేరుపర్వతం చివరికి చేరిపోండి మేరుపర్వతం అంటే వెన్నుముక చాలా దూరం వెళ్ళాక పదహారు వేల ఆమడల వైశాల్యం ఉన్న శిఖరం ఒకటి కనిపిస్తుంది ఇక్కడ పదహారు వేలు అంటే పదహారు దళాలు గల విశుద్ధి చక్రం అర్థం దానిని కూడా దాటిపోతే ఇంకా పద్మరాగ శిలామయమైన శిఖరం ఒకటి ఉంది ఇక్కడ పద్మరాగ మణులు అంటే పద్మాల వంటి కన్నులు అని అర్థం దానిలో ఈశాన్యపు భాగపు చివరిలో ఒక పెద్ద కల్పవృక్షం ఉంది మళ్ళీ ఇక్కడ ఈశాన్య భాగం అంటే ఈశ్వరుడు అధిపతిగాగల గల ఆజ్ఞాచక్రం అనమాట అది ఎంత పెద్దదంటే ఈ బ్రహ్మాండం మొత్తానికి ప్రతిబింబమేమో అనిపించేటంత పెద్దది ఇక్కడ ఏంటంటే కల్పవృక్షం అంటే సహస్రం దాని దక్షిణోపు కొమ్మలో ఉన్న తొర్రలో నేను పూర్వం ఒకసారి ఒక గూడు కట్టుకుని కొంతకాలం ఉండి వచ్చేసాను మళ్ళీ ఇక్కడ అర్థం ఏమిటంటే అంతరార్థం దక్షిణోపు కొమ్మ అంటే నిర్మలమైన జ్ఞానమార్గం అనమాట ఆయన ఇంకా ముందుకెళ్తూ అంటున్నాడు ఇప్పటికీ ఆ గూడు అక్కడ భద్రంగానే ఉంది మీరు నిజంగా ఏకాంత ప్రదేశం కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళండి అక్కడ మీకు దేవతల వల్ల కానీ మానవుల వల్ల కానీ ఏ రకమైన సందుడి ఉండదు ఇబ్బందులు ఉండవు మీకు ఇది నచ్చితే సుఖంగా బయలుదేరండి ఇలా ఆయన చెప్తే మేము ఆ మాటలకు సంతోషించి మా తండ్రి గారికి నమస్కరించి మా తల్లి దగ్గరికి వచ్చేసాం అక్కడ బ్రాహ్మీమాతకి కూడా మా నాన్నగారు చెప్పిన మాటలు విన్నవేయించాం ఆమె కూడా అనుమతించి ఆశీర్వదించింది అప్పుడు మా తల్లుల అనుమతిని స్వీకరించి మేమందరం ఈ మేరు శిఖరానికి వచ్చేసి అప్పటి నుండి ఇక్కడే ఉండిపోయాం మహర్షి తమకు ఒక చిన్న మాట మనవి చేయాలి నిజానికి ఈ జరిగిన సంఘటన అంతా ఈ కల్పంలోది కాదు ఎప్పుడో వెనకటి కల్పంలో ఒక కల్పంలోది ఆ కల్పమూ పోయింది ఆ శిఖరమూ పోయింది ఆ వృక్షమూ పోయింది కాలక్రమంలో అలాంటివే మళ్ళీ పుట్టే మళ్ళీ నేను ఇక్కడే ఉంటున్నాను చేత ఆ పాత చట్టు ఈ చెట్టు ఒక్కటే అన్నట్టుగా మాట్లాడాను దయచేసి అబద్ధం చెప్తున్నాను అనుకోకండి ఇన్ని కల్పాల తర్వాత తమబోటి మహాత్ములు ఇంత దూరం నడిచి స్వయంగా విచ్చేసి దర్శనం అనుగ్రహించడం నా ఇదిగో ఈ అర్ఘ్యం స్వీకరించండి ఈ పూజాద్రవ్యాలు స్వీకరించండి అనుగ్రహించండి అన్నాడు అతను అలా అంటే రామా జ్ఞానతపోవృద్ధుడైన భుసుండు ఇలా రెండోసారి కూడా అర్ఘ్యపాదాలు తెచ్చేసరికి ఆయన వినయానికి విస్తుపోయి ఓ మహాత్మా మీ సోదరులలో ఒక్కరూ కనిపించరేమీ అని అడిగాను ఆ తరువాత మా సంభాషణ ఇలా కొనసాగింది భుసుండు నాతో ఇలా అన్నాడు మహర్షి మీకు తెలియనిదేముంది ఎంత జీవన్ముక్తుడైన ఆయుర్దాయం ప్రారంధానికి అధీనం కదా క్రమక్రమంగా ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కరుగా వాడివాడే ఆయుర్దాయాన్ని బట్టి నా సోదరులు విదేహ కైవల్యంలోకి వెళ్ళిపోయారు కాలం మింగలేని వస్తువు ఉంటుందా ఈ ప్రపంచంలో అతనలా అంటే నేను భుసుండుతో అన్నాను భుసు మహర్షి ఇంత జ్ఞానివయ్యావు అనుభవవేత్తవయ్యావు వృద్ధుడవయ్యావు ఈ వార్ధక్యంలో ఏమి సుఖం ఉందని ఇక్కడ పడుకున్నావు ఇక్కడ నీళ్ళు లేవు నిప్పులు లేవు ఈ పర్వతం ఇంత ఎత్తుగా ఉండడం వల్ల పన్నెండు మంది సూర్యుల ఒకేసారి తగులుతోంది దాంతో పగటిపూట రాళ్లు కూడా పగిలిపోతున్నాయి రాత్రిపూట పదహారు మంది చంద్రులు ఒకేసారి కనిపిస్తున్నారు దాంతో మంచుగడ్డలు కూడా కుదించుకుపోతున్నాయి ఇలాంటి చోట ఏమి సుఖం ఉందని స్థిరనివాసం పెట్టుకున్నావు అని నేను అడిగితే భుసుండు ఇలా చెప్పాడు నాకు మహాత్మా నుదుటి గీతను ఎవరు తప్పించగలరు నీచ జాతిలో పుట్టమని ఆకాశంలో తిరగమని అడవులలో తిరగమని చెట్లమీద బ్రతకమని బ్రహ్మదేవుడు ముందే మా ముఖాన్ రాశాడు అలాంటి వాళ్లకు ఇలాంటి జీవితం కాక మరొకటి లభిస్తుందా అయితేనేమి ఆత్మానంద మహిమ వల్ల నాకివేమీ పట్టడం లేదు మీరు పగలపూట ఎండని రాత్రిపూట మంచు చెప్తున్నారు నేను ముసిలివాణ్ణి నాకంటికి ఆ వెలుగు ఈ వెలుగు ఒకట్లాగానే ఉన్నాయి రాత్రేదో పగలేదో తెలియడం లేదు అయినా సరే చిరకాలాభ్యాస బలం వల్ల మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం దాకా ప్రసరించే ఉచ్ఛ్వాస నిశ్వాసల సంఖ్యను బట్టి కాలాన్ని లెక్కేసుకుంటున్నాను ఈ విధానాన్ని అజప జపం అంటారు ప్రతీ మనిషికి రోజు మొత్తం మీద ఇరవై ఒక్క వేల ఆరు వందల ఉచ్స నిశ్వాసలు జరుగుతాయి వాటిలో మూలాధారంలో ఆరు వందలు స్వాధిష్టానంలో మణిపూరంలో ఆరు అనాహతంలో ఆరు విశుద్ధంలో వెయ్య ఆజ్ఞాచక్రంలో వెయ్య సహస్రారంలో వెయ్య జరుగుతాయి వీటిని అనుక్షణము గుర్తుంచుకుంటూ చక్రాల లోగల వం శం షం సం వంటి బీజాక్షరాలను హంస ఇత్యాది మంత్రాలను ఆయాచక్రాధిపూతులైన గణపత్యాది దేవతలను आत्माि असंधानवे अजप जप विधान दी रहस्यवेल गुरवल वेस पी अच्छिम जागरूकता अष्ठे योगतत्व स्वयं साक्षात्को कलगणनासम సూర్యచంద్రాదులిమీద ఆధారపడవలసిన అవసరం ఉండదని యోగశాస్త్రం చెబుతోంది కదా ఇక సుఖం అంటావా విచారణాబలంచేత నా బుద్ధి ప్రపంచంలోగలసారమేదో అసారమేదో గ్రహించింది అందుచేత మామూలు కాకులకు ఉన్నట్లుగా నాకు సుఖదుఖాల వల్ల సంక్షోభం కలగడం లేదు నేను ఈ సంసారాన్ని వదిలిపెట్టేనా అంటే వదిలిపెట్టనులేదు పట్టుకున్నానా అంటే పట్టుకోనూ లేదు మీలాంటి ఉత్తమ పురుషులు అనేక మంది నా మనస్సు జీవయాత్రకు కావలసినంతవరకు వ్యవహారాలు చేస్తున్నా రాగద్వేషాది వృత్తుల్లోకి జారిపోవడం లేదు ఇప్పుడు సాక్షాత్తుగా మీ దర్శనం ఐంది కనుక ఇక నా జన్మ సఫలమైందని నేను భావిస్తున్నాను ఇక స్థిర నివాసం ఎందుకు పెట్టుకున్నామని మీరు అడుగుతున్నారా ముసలివండి కదా మాటి మాటికి గూళ్ళు మార్చుకోమంటే మార్చుకోలేను ఆ శక్తి పోయింది ఈ చెట్టు కాస్త స్థిరంగా పడి పూర్వం హిరణ్యాక్షుడు కింద ఉండే భూలోకాన్ని చాపచుట్టగా చుట్టడం చూశాను అప్పుడు కూడా ఈ చెట్టు కదలలేదు మరొకప్పుడు శ్రీ మహావిష్ణువు పై రెండు చేతులతోనూ మేరుపర్వతాన్ని గట్టిగా పట్టుకొని కింది రెండు చేతులతోనూ మంధర పర్వతాన్ని పికిలించి క్షీర సముద్రంలో మహాకూర్మ మీద పెట్టాడు సముద్రమథనం జరిగింది అప్పుడు కూడా ఈ చెట్టు కదల్లేదు సంకర్షణ రుద్రుడు ఆదిశేషుడి ఆకారాన్ని ధరించి భూమిని మోస్తానని మొదలుపెట్టి చివరికి మొయ్యలేక తన వేయి పడగలలోంచి ప్రళయాగ్ని జ్వాలలను కక్కి ముల్లోకాలను భస్మీపటలం చేసినప్పుడు కూడా ఈ చెట్టు కదలలేదు అందుచేత ఈ చెట్టుమీద ఈ పాత గూటిలో ఇలా పడి ఉన్నాను అలా అంటే రామా నేను భుసుంఠుడితో అన్నాను మహాత్మా ముసలమ్మ కథలు చెబుతున్నట్లే చెబుతూ సంకేతాత్మంగా మాట్లాడుతున్నావు నువ్వు చెప్పినవన్నీ బ్రహ్మదేవుడి జీవితకాలంలో ఆయనకు ఒక పగటి కాలం పూర్తయినప్పుడల్లా వచ్చే కల్పాంత ప్రళయాల సన్నివేశాలకు కొంచెం వెనుక ముందుగా ఉన్నాయి మరి బ్రహ్మదేవుడికే ఆయుర్దాయం చెల్లిపోయినప్పుడు వచ్చిపడే బ్రహ్మ ప్రళయ సమయంలో ఈ చెట్టు ఏమైపోయింది చెట్టు లేకపోతే నువ్వేమైపోతావు అలాంటి పరిస్థితి నీకు ఎప్పుడైనా తారసపడిందా నేను ఇలా అడిగితే భుసుంధ్రుడు చెప్తున్నాడు నాకు మహర్షి తమరికి తెలియనిదేముంది అలాంటి బ్రహ్మ ప్రళయంలో ఈ చెట్టు నామరూపాలు లేకుండా పోతుంది ఆకాశ ఏవతి విగతఖిలకల్పన స్తబ్ధ ప్రకృతి సర్వాంగో మనోనిర్వాసనం యథా నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం ఇరవై సర్గ పదహారవ శ్లోకం ఇది అప్పుడు నాకు ఆకాశమే ఆధారం నా మనసులో ఉండే కల్పనలన్నీ అప్పుడు మటుమాయమవుతాయి నా అవయవాల స్వభావాలన్నీ నిశ్చలమైపోతాయి అప్పుడు నేను వాసనలు లేని అయిపోతాను ఇలాంటి బ్రహ్మ వచ్చి పడేటప్పుడు ఎక్కడెక్కడి సూర్యుళ్ళు రాలి పడిపోతూ ఉంటారు అప్పుడు నేను వారుణీం ధారణం బద్వా నేనే వరుణదేవుణ్ణి అనే చిత్తధారణలో నిశ్చలంగా ఉండిపోతాను ప్రళయ వాయువు పెట్రేగిపోతుంటే పార్వతీం ధారణాం బధ్వా నేనే పర్వతాన్ని అనే చిత్తధారణతో నిశ్చలంగా ఉంటాను ప్రపంచమంతా జలమయమై అంతా ఒకే మహాసముద్రంలాగా కనిపిస్తున్నప్పుడు వాయువీం ధారణాం బధ్వా నేను వాయువుననే చిత్తధారణతో ఆకాశంలో తేలిపోతూ ఉంటాను పంచభూతాది సమస్త తత్వాలు పూర్తిగా అంతరించిపోయినప్పుడు అదే సర్గ ఇరవయో శ్లోకం ఇది చివరికి మిగిలే భూమాఖ్య స్థానంలో సుషుప్తావస్థలో లాగా ఏకరసీభూత స్థితిలో నిర్వికల్ప సమాధిలో నిశ్చలంగా ఉండిపోతాను మళ్ళీ కొంతకాలానికి కొత్త బ్రహ్మ అనేవాడు మళ్ళీ సృష్టి మొదలవుతుంది అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇలాంటి చెట్టే మొలుస్తుంది ఆ సమయానికి ప్రారంధ బలం వల్ల నేను నిర్వికల్ప సమాధిని విడిచిపెడతాను మళ్ళీ నా మనస్సు ఇంద్రియాలు పనిచేయడం ప్రారంభిస్తాయి నేను వచ్చి ఈ చెట్టు మీద మళ్ళీ మకాం పెడతాను ఇలా చాలా చాలాసార్లు జరిగింది భుసుండు ఇలా చెప్తుంటే రామచంద్ర నాకు భలే ఆశ్చర్యం వేసింది నేను భుసుండుతో అన్నాను భుసుండా నీ ధారణ యోగం అద్భుతంగా ఉంది దాని బలం వల్లనే నువ్వు ఎన్నో బ్రహ్మకల్పాలను దాటి ఇలా చిరంజీవిగా ఉంటున్నావు ఇలా ఇతర యోగులు ఎందుకుండరు నేనిలా అడుగుతుంటే భుసుండు నాతో ఇలా చెప్పాడు వశిష్ఠమహర్షి గారు ఓ బ్రహ్మర్షి యోగసిద్ధులలో ఒకరిని ఒకరితో పోల్చడం సాధ్యం కాదు ఎవరి భవితవ్యం వారిది అది నియతి యొక్క బలం నియతి అంటే పరమేశ్వరుని సంకల్పం ఆ సంకల్పంచేత నా సంకల్పానికి బలం కలుగుతుంది ఈ బలంచేత బ్రహ్మలు మారిన ఈ కొండ మీద ఈ చెట్టు ఇలాగే పుడుతోంది ఇది పరమేశ్వరుడు నాకు నిర్ణయించిన నీతి ఇలా చెప్తే నేను భుసుండుతో అన్నాను భుసు అనేక బ్రహ్మప్రళయాలు చూశావు కదా వాటిలో నీకు ఆశ్చర్యంగా కనిపించిన సన్నివేశాలు ఏమిటి ఇలా అడిగితే భుసుండు నాతో ఇలా అన్నాడు వశిష్ఠమహర్షి బ్రాహ్మణోత్తమ ఎన్నని చెప్పేది నేను చూసిన ఆశ్చర్యకరమైన సన్నివేశాలు చెప్తాను వినండి ఒకటి భూమి అంతా సముద్రంలో మునిగిపోయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప మరో జీవిలేని సన్నివేశాన్ని చూశాను రెండు జీవులే కాదు గడ్డిపరకలు కూడా లేకుండా నాలుగు బావు యుగాలపాటు రాళ్లమయమై ఉన్న భూమిని చూశాను మూడు పదకొండు వేల సంవత్సరాల పాటు ఈ భూమి మొత్తాన్ని బూడిద వంటిదేదో కప్పి ఉండడం నేను చూశాను నాలుగు భూమి చుట్టూ తిరిగే కాంతివలయాలు గడ్డకట్టి సూర్యచంద్రులుగా తయారు కాకుండా ఉన్న పరిస్థితిని చూశాను ఐదు నాలుగు పాటు భూమి మొత్తాన్ని రాక్షసులే ఆక్రమించి ఉండడం చూశాను ఆరు ఆ రాక్షసులు మొత్తం భూమి చుట్టూ ఉన్న ఆకాశాన్ని ఆక్రమించడం చేత భూమి అంతా అంధకార బంధురం అయిపోవడం చూశాను ఏడు పదివేల సంవత్సరాల పాటు భూమి మొత్తం ఆ రాక్షసుల నిండి పోవడం చూశాను ఎనిమిది రెండు పాటు అడవులే తప్ప వేరే జీవులు లేని భూమిని చూశాను తొమ్మిది ఏక జీవుల వద్దకు వస్తే మహామహిమాన్వితులైన మానవులను ఎందరిని చూశానో లెక్కలేదు పది వారిలోంచి వచ్చిన మానవులు క్రమంగా కలియుగం వచ్చేసరికి దిగజారి ధర్మభ్రష్టులై దీనులై జీవించడం అనేకసార్లు చూశాను పదకొండు ఈ సృష్టి క్రమంలో స్త్రీపురుష సంబంధం లేకుండా కేవలం మానసిక సృష్టిగా మనుష్యులు పుట్టడం చూశాను పన్నెండు రకరకాల బ్రహ్మల సృష్టులు రకరకాలుగా ఉండడం చూశాను ఒకే బ్రహ్మ చేసే సృష్టులు కూడా కల్ప కల్పానికి భేదాలు భేదాలుండడం చూశాను ఉదాహరణకు ఒక సృష్టిలో భూమి లేదు మరో సృష్టిలో వెలుగే లేదు ఇంకొక సృష్టిలో భూమి ఉంది కానీ పర్వతాలు ఇలా రకరకాల భేదాలు పదమూడు ఇకపోతే సామాన్య విశేషాలు కొన్ని ఉన్నాయి హిరణ్యాక్షుడు భూమిని ఆక్రమించడం విష్ణుమూర్తి అవతారాలు ధరించడం సముద్రమథనం గరుత్మంతుడు స్వర్గానికి ఎగరడం ఇలాంటివన్నీ మీబోటి అంటే తమ తమరు వశిష్ఠుల వారితో అంటున్నాడు కదా అంటే వశిష్ఠుల వారి వంటి మీబోటి చిన్నవాళ్ళు కూడా చూసినవే పద్నాలుగు నేనైతే విష్ణువే బ్రహ్మపదవి కూడా ఆక్రమించి సృష్టి చేయడం చూశాను బ్రహ్మదేవుడు తనే రుద్రుడే సంహారం చేయడం చూశాను రుద్రుడు గరుత్మంతుడి ఎక్కి సృష్టి పరిపాలన చేయడం చూశాను పదిహేను బ్రహ్మర్షి మీ జన్మలలో ఎనిమిది జన్మలు చూశాను ఆ ఎనిమిదవ జన్మలో మీరు బ్రహ్మపుత్రులు వెనకటి జన్మలలో ఒకప్పుడు మీరు ఆకాశంలోంచి పుట్టారు మరో జన్మలో నీటిలోంచి పుట్టారు మరో జన్మలో గాలిలోంచి పుట్టారు మరో జన్మలో రాతిలోంచి పుట్టారు మరో జన్మలో నిప్పులోంచి పుట్టారు ఇలా పంచభూతాలలోంచి మీరు పుట్టడం నేను చూశాను ఎప్పటి రూపం అప్పటిదే వాటిల్లో కొన్ని పోలికలున్నాయి కొన్ని తేడాలున్నాయి అవి కూడా నాకు గుర్తున్నాయి పదహారు మీరే కాదు దేవతల పరిస్థితి కూడా ఇంతే సముద్రంలో మునిగి ఉన్న భూమిని వరాహమూర్తి కాకుండా కూర్మావతారమే ఉద్ధరించడాన్ని ఐదు సార్లు చూశాను కొన్ని కల్పాలలో పరశురామ అవతారమేం లేదు పద్దెనిమిది బుద్ధావతారం కలియుగాలలో రావడం వంద సార్లు చూశాను తప్పు చేసిన దేవేంద్రులను శివుడు పదవి నుంచి తప్పించి కొండగుహలలో బంధించడం తొమ్మిది సార్లు చూశాను ఇరవై మాహేశ్వర జ్వర వైష్ణవ జ్వరాలను అణిచివేయడం కోసమే వాణాసురుణ్ణి నిమిత్తమాత్రంగా చేసుకుని హరిహరుడు యుద్ధం చేసుకోవడం ఎనిమిది సార్లు చూశాను ఇరవై ప్రతి ద్వాపరాంతంలోనూ వ్యాసుడు పురాణాలను మళ్ళీ మళ్ళీ వ్రాయడి చూశాను ఇరవై రెండు వాల్మీకి అనేవాడు ముప్పై రెండు వేల శ్లోకాలతో అనే గ్రంథాన్ని ఈ కల్పంలో రచించబోతున్నటు దానిని దివ్య దృష్టితో చూస్తున్నాను మహారామాయణం అంటే యోగ దీనిని ఇతను ఇంతకు పూర్వం పదకొండు సార్లు రచించాడు ఇరవై మూడు పూర్వం కొన్ని కల్పాలలో మహాభారతాన్ని వ్యాసుడే రచించాడో వాల్మీకే రచించాడో సరిగ్గా గుర్తురావడం లేదు ఇరవై ఇలా సృష్టులన్నీ చూడగా చూడగా మనకు ఏమి తెలుస్తోందంటే ఇవన్నీ సముద్రతరంగాల మీది బుడగల వెంటవి బుడగలన్నీ ఒకే రకంగా ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పలేం లేవని చెప్పలేం సృష్టుల పరిస్థితి అంతే ఇరవై ఐదు నేనుండే ఈ కల్పవృక్షం మాత్రం అన్ని కల్పాలలోనూ చెక్కు చెదరకుండా ఉంటోందని నీకు చెప్పాను అది కూడా వట్టి మాటే ఎందుకంటే బుడగ పోయి మళ్ళీ బుడగ వచ్చినట్టుగా ఒక చెట్టు పోయి మరొక చెట్టు వస్తుంది అది ఇది ఇంచుమించుగా ఒకే రకంగా ఉన్నాయి కనుక అదే ఇది అంటున్నాను అంతే ఇరవై ఆరు ఇక నా శరీర పరిస్థితి అంతే నా యోగధారణా బలంచేత ఏ కల్పానికి ఆ కల్పంలో దీనిని మార్పు చెందనియకుండా నిలబెడుతున్నాను ఇరవై ఏడు వశిష్ఠమహర్షి ఇంకా చాలా చెప్పవచ్చు ఈ బ్రహ్మదేవుడే కాక ఐందవ బ్రహ్మలు చేసిన సృష్టి కూడా చూశాను ఐందవ బ్రహ్మల యొక్క సృష్టి కథను వశిష్ఠమహర్షి ఉత్పత్తి ప్రకరణంలో చెప్పాడు అనేకమంది హిరణ్య గర్భులున్నారని స్థితిప్రకరణంలో నలభై ఏడవ సరుగలో చెప్పారు నిజంగా ఏ మార్పు లేకుండా ఉన్నది ఏది అంటే అది నేనే ఈ విధంగా చెప్తే వశిష్ఠుడు భుసుండుతో చెప్తున్నాడు ఓ భుసు ఇన్ని చెబుతున్నావు కదా అంటే ఈ సృష్టిలో నువ్వు భాగమై ఉండి ఏవేవో వ్యవహారాలు చేస్తున్నట్లే కదా అలాంటివాడి దేహానికి మృత్యువు లేకుండా ఎలా ఉంటుంది కథం విహగ రాజేంద్ర ృుర్న బాధే నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం ఇరవై మూడవ సర్గ రెండవ శ్లోకం దానికి భుసుండు వశిష్ఠుడితో ఇలా సమాధానం చెప్పాడు మీరు ప్రభువులు మేము భృత్యులో దాసుల చేత మాటాడిస్తూ ఉండడం ప్రభువులకు సరదా కనుక मेरेंता विनं दोष मुक्ता फल प्रोता वासनातंतुसत हृदय न ग्रथिता से मृत्युस्तम जिघा निर्वाण प्रकरण पूर्वाधमूडव सर्ग ऐद श्लोक जन्मजन्मल वासनले दू का काम क्रोधादी దోశాలే ముత్యాల పూసలు ఈ రెండూ కలిపిన ముత్యాల గొలుసును గుండెకు తగిలించుకోకుండా ఉంటే మృత్యువు వాణ్ణి మింగాలనుకోదు మనస్సు చింతలలో మగ్గి వేడి నిట్టూర్పులేని రంపాలు ఎవడి శరీరాన్ని పరపరా కోయవో వాణ్ణి మృత్యువు మింగాలనుకోదు ఆశలనే సర్పాల విషాగ్నులు దహించకుండా ఉంటే మృత్యువు వాణ్ణి మింగాలనుకోదు రాగద్వేష లోభాదులు లేని వాణ్ణి మృత్యువు మింగాలనుకోదు మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇక్కడ వాల్మీకి మహర్షి మృత్యుస్థం నింఘాసతి అనే వాక్యాన్ని పల్లవిగా పెట్టి వరసగా ఎనిమిది శ్లోకాలు రాశాడు పూర్వం ఉపశమ ప్రకరణంలో ముప్పై తొమ్మిదవ సర్గలో ప్రహ్లాద చరిత్ర సందర్భంలో మరణమంటే ఏమిటి జీవించడం అంటే ఏమిటి అనే చర్చ ఉంది ఇక్కడ ఆ చర్చకు కొంచెం రూపం మార్చి ఏ ఏ దోషాలను పోగొట్టుకుంటే మృత్యువు అనేది మనలను అంటుకోదో ఆ దోషాలు తొలగాలంటే మన మనస్సును దేనిమీద లగ్నం చేయాలో వివరిస్తూ చర్చను ముందుకు తీసుకుని వెడుతునడు అందులో మొదటి భాగం ఇప్పుడు చెప్పుకుందాం రెండవ భాగానికి చిత్తం ఎస్య సమాహితం అనే వాక్యాన్ని పల్లవిగా తీసుకున్నాడు వశిష్ఠ మహర్షి భుసుండు ఇలా కొనసాగిస్తున్నాడు భుసుండు అన్నాడు మహర్షి చిత్తాన్ని సమాహితం చేసుకుంటే ఏకాగ్రం చేసుకుంటే అనగా सामधि क्सकटे दोषालू अंट मनस्सकोनी व्यवहार वाड़ कर्त का कोक्तको चितम सवाले भेदबुद्धि पा भेदबुद्धि ते चा ज्ञाना अभिमुख चयी అది జరగాలంటే ఇహలోక పరలోకసుఖాల పట్ల వైరాగ్యాన్ని పెంచుకోవాలి శాశ్వత పదార్థమేమిటో ఆలోచించుకుని నిగ్గు తేల్చుకొని మనస్సును దానిమీద విశ్రమించేటట్టు చేసుకోవాలి దానికి ఆత్మవిచారమే మార్గం అది మాలాంటి వేదవేత్తలకే కష్టసాధ్యం కదా నీలాంటి అల్పుడికి ఎలా సాధ్యమైంది అని మీరు సందేహిస్తారేమో ఆ కిటుకు చెబుతా వినండి ఆత్మవిచారణ కష్టమే కాని దానికి కొంతమంది చెలికెత్తలున్నారు వాళ్లను పట్టుకుంటే వాళ్ల ద్వారా ఈమెను లొంగ తీసుకోవచ్చు అలాంటి చలికెత్తెలలో ప్రాణచింత అనే చలికెత్తెను పట్టుకున్నా దాని ద్వారా నాకు విజయం లభించింది అంటే అప్పుడు వశిష్ఠుడు అడిగాడు బుసుండా నువ్వు చాలా అందంగా మాట్లాడుతున్నావు ప్రాణచింత అంటే ఏమిటో వివరించు అన్నాడు అప్పుడు భుసుండు సమాధానం చెప్తున్నాడు మహాముని మీకు తెలిసే అడుగుతున్నారు అయినా నాకు పోయిందేమిటి చెబుతా వినండి మహర్షి ఈ దేహాన్ని ఒకసారి పరిశీలించి చూడండి ఇది ఒక చిన్న భవనంలాగా కనిపించడం లేదు ఈ ఇంటికి వాత వాతపిత్త కఫాలే మూలస్తంభాలు లోపల యముకలే ఆ ఇంటి ఇటుకులు కళ్లే దీనికిలు నోరే దీనికి శివద్వారం జీవాత్మ వెలుగే ఈ ఇంటిలోని దీపం ఈ ఇంట్లో కాపరం ఉండే గృహస్థు పేరు అహంకారం పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు అంతఃకరణ చతుష్టయం అవిద్య కామము కర్మ అనే పుర్యష్టకమే ఇక్కడి బంధువులు ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది భూతాంతఃకరణ ప్రాణజ్ఞాన కర్మేంద్రియతం అవిద్యాకామ కర్మాంపుష్టకం విదుహు ఈ ఇంటికి కుడి ఎరమలలో ఇడా పింగళ అనే రెండు పక్క గదులున్నాయి కానీ అవి సూక్ష్మంగా ఉండి త్వరగా గరిపిచో ఆ రెండు గొట్టాల వంటి గదులు ఇంటి మధ్యలో ఉన్న ఒక యంత్రంలోకి అమర్చబడి ఉన్నాయి ఆ యంత్రం చాలా కోమలంగా కనిపిస్తున్నా చాలా చురుకుగా పనిచేస్తుంది దానిలో మృదువైన ఎముకలు కండరాలు ఉన్నాయి ఆ కండరాల గుత్తులతో అది మొత్తం ఆరు పద్మపు మొగ్గలు కలిసిన మొగ్గల గుత్తిలాగా ఉంటుంది దాని పేరే హృదయం దానికే మరో పేరు పురీతత్ దాంట్లోంచి డెబ్భై రెండు వేల సూక్ష్మనాడులు పైకి కిందకి పక్కలకు అన్నివైపులకు వ్యాపించి సాగుతూ ఉంటాయి అందువల్ల ఈ పద్మపు మొగ్గల గుత్తి ఆకుల మధ్యలో ఉన్న పద్మపు మొగ్గలాగా కనిపిస్తుంది ఇందాక చెప్పిన ఇడా పింగళలనే నాడులలో ఇడానాడి చంద్రుడికి స్థానం పింగళానాడి సూర్యుడికి స్థానం ప్రాణాపాన వాయువులు ఇడామార్గంలో ప్రసరించినప్పుడు అక్కడి చంద్రామృతరసం చెంది హృదయ యంత్రం చుట్టూతా ఉన్న ఆకుల మీద పడుతుంది ఆ అమృత స్పర్శిచేత అవి కొంచెం విచ్చుకున్నట్లవుతాయి పింగళానాడిలోంచి వాయుసంచారం జరిగినప్పుడు అక్కడ వేడి తగిలి ఆ ఆకులు కొంచెం ముడుచుకున్నట్లవుతాయి ఈ సంకోచ వ్యాకోచాల వల్ల నాడీమయమైన ఆకులలో నిరంతర స్పందన ఏర్పడుతుంది దీనివల్ల మనిషి పీల్చే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసకు హృదయం చుట్టూ ఉన్న నాడుల కదలిక పెరిగి అక్కడ ప్రాణశక్తి అనే వాయువు మరింత వృద్ధి చెందుతుంది ఇది శక్తి రూపం గనక అక్కడి సూక్ష్మణాడునన్నింటిలోకి ప్రవేశించి శరీరంలోని అన్ని వైపులకు ప్రసరిస్తుంది ఆ శక్తి హృదయస్థానాన్ని చేరినప్పుడు దానిని ప్రాణవాయువు అంటారు మలద్వారాన్ని చేరినప్పుడు దానిని అపానవాయువు అంటారు నాభి స్థానంలో ఉన్నప్పుడు దానిని సమానవాయువు అంటారు కంఠస్థానంలో ఉన్నప్పుడు దానిని ఉదానవాయువు అంటారు శరీరంలో అన్ని వైపులకు డెబ్భై రెండు వేల నాడుల వెంట వెచ్చలివిడిగా వ్యాపించి ఉన్న శక్తి భాగాన్ని వ్యానవాయువు అంటారు మనిషి తినే ఆహారంలో ప్రాణశక్తి అంతర్లీనమై ఉంటుంది జీర్ణమైన అన్న రసంలో ఉన్న ఆ ప్రాణశక్తిని నాడులలో సంచారం చేసే ప్రాణశక్తి ఆకర్షించి తనతో పాటు శరీరమంతటా వ్యాపింపజేస్తుంది అంటే నాడులలో ఉండే ప్రాణశక్తి అన్నరసంలో ఉండే ప్రాణశక్తి చేత ఎప్పటికప్పుడు పరిపుష్టమై ప్రవాహరూపంగా ముందుకు సాగిపోతూ ఉంటుందన్నమాట ఇలా ప్రాణశక్తి ప్రవహించే నాడులు శరీరంలోని రకరకాల ఇంద్రియ గోళాలకు అనుసంధానం చేయబడి ఉంటాయి అందువల్ల ఆ గోళాలలోకి ప్రాణశక్తి ప్రవేశించి వాటికి చైతన్యం కలిగించి వాటి చేత రకరకాల పనులు చేయిస్తుంది కనుకనే శరీరంలో అవయవాలలో హృదయానిదే ముఖ్యస్థానం రకరకాల పనులు చేసే ఇంద్రియాలలో ప్రాణానిదే ముఖ్యస్థానం నేజానికి ప్రాణవాయువే వివిధేంద్రియాలుగా పనిచేస్తుందని చెప్పవచ్చు లేదా తోలుబొమ్మలాటలో తోలుబొమ్మలను దారం ఆడించినట్లుగా ఇంద్రియగోళాలన్నిటినీ ప్రాణవాయువనే దారం ఒకటే ఆడిస్తుందని చెప్పచ్చు అందుకనే దీనికి సూత్రాత్మ అనే పేరు కూడా వచ్చింది ఇలా శరీరమంతటా వ్యాపించి ఉన్నది ఒకే ప్రాణశక్తి అయినప్పటికీ ఆ శక్తి ఊర్ధ్వగమనం చేస్తున్నప్పుడు దాని పేరు ప్రాణవాయువు అది అధోగమనం చేస్తుంటే అప్పుడు దాని పేరు అపానవాయువు ఇలా పేర్లు పెట్టుకుంటే శరీరంలో ఈ రెండు వాయువులే ముఖ్యాలు నేను వీటి గమనాన్నే ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటాను ప్రాణాపానాలనేవి ప్రాణశక్తి యొక్క ఆధ్యాత్మిక స్వరూపాలు అంటే దేహానికి సంబంధించిన वायु दाने आधिभौतिकवरूपअ पंचभूतालू संबंधी रूपम इंदाका चूत्रात्म लक्षण दा आधिदैविक स्वरूप महर्षि ने आध्यात्मिक आदिभौतिकावाल वी प्राणवायु आधिदैविक सूत्रात्मस्वरूप निरंतर धारण चेस्ना ఇదే ప్రాణవాయు వ్రతం సామాన్య జీవులంతా ఇంద్రియ వ్రతం చేస్తూ ఉంటారు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క విషయం మీద వ్యసనం ఉంటుంది ఆ వ్యసనం వల్ల ఆయా ఇంద్రియాలు పాప పంకిలలో పడిపోతాయి అందువల్ల అవి తరచుగా శ్రమకు లోనవుతూ ఉంటాయి శ్రమే మృచు ఆ విధంగా చస్తు పుడుతూ ఉంటాయి అలాంటి ఇంద్రియాలతో కలిసిపోయి అవే నేను అనుకుంటూ వాటితో పాటు విశేషకాలను అనుభవిస్తూ మళ్ళీ వాటితో పాటే శ్రమరూపమైన దుఃఖాన్ని అనుభవిస్తూ అలా వాటితో పాటే మళ్ళీ మళ్ళీ చస్తూ పుడుతూ జీవించడం పేరే ఇంద్రియ నేను ప్రాణవాయువ్రత బలం చేత ఇంద్రియ వ్రతాన్ని పూర్తిగా వదిలేశాను ప్రాణమే అసలైన ఇంద్రియమని ఇందాక నేను చెప్పాను కనుక ఈ వ్రతంలో కూడా చావు పుట్టుకలు ఉంటాయేమోనని సందేహం రావచ్చు కాని ప్రాణమనే ఇంద్రియం యొక్క విశేషం ఏమిటంటే దానికి ప్రత్యేకంగా ఏ విషయం మీద వ్యసనం లేదు అసలు దానికి విషయ సంపర్కమేం లేదు కేవలం నిస్సంగంగా నిష్కామంగా ముఖనాసికాది నాడికలలో సంచరిస్తూ ఉంటుంది కనుకనే దానికి పాపస్పర్శ లేదు కనుకనే శ్రమ లేదు కనుకనే మృత్యువు లేదు కనుకనే ఈ ప్రాణవ్రతానికి ఒక్క క్షణం కూడా భంగం లేదు ఇలా స్వరూప ప్రాణవ్రతాని నేను ధారణ చేస్తు ఉండడం చేత నాకు కూడా మృచువు లేదు ఇదే నేను చెప్పిన ప్రాణచింతన వ్రతం మహర్షి ఇది చాలా ప్రశస్తమైన వ్రతం ఈ ప్రాణాపానాలలో ప్రాణం కొంచెం చల్లగా ఉంటుంది అపానం కొంచెం వెచ్చగా ఉంటుంది ఈ దేహమనే యంత్రాన్ని ఏ అలసట లేకుండా హాయిగా యుగాల తరబడి నడుపుతున్న కార్మికులు వీరే తక్కిని ఇంద్రియాలు అవస్థలో ఒకలాగాను అవస్థలో మరోలాగాను సుషుప్తి అవస్థలో వేరేలాగాను ప్రవర్తిస్తూ ఉంటాయి ఈ ప్రాణాపానాలు మాత్రం మూడు అవస్థలలోనూ ఒకే రకంగా ఉంటాయి అయితే వీటిని గమనించడం మాత్రం చాలా కష్టం ఎందుకంటే వీటి గమనం చాలా సూక్ష్మంగా ఉంటుంది సహస్రతా భిన్న అని శృతి చెప్పినట్లుగా ఒక వెంట్రుగను నిలువుగా వెయ్యి భాగాలు చేస్తే ఒక్కొక్క చీలిక ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటాయి ఈ ప్రాణాపానాలు అందువల్ల మనస్సును పూర్తిగా ఏకాగ్రం చేస్తేనే కాని वाट पट्टु साध्यंग अरतौरुसृोद न पुनरिह ही जायते महात्म मुदित मनापुरुषा प्रणष्टपाश निर्वाण प्रकरण पूर्वाधना सर्ग मुफयद श्लोक महात्मा అయినా హృదయాది స్థానాలలో నిరంతరం సంచారం చేసే ఈ ప్రాణాపానాల గతులను నేను జాగరూకుడై ఉపాసం చేస్తున్నాను ఎందుకంటే శృతి ప్రాణోపాసన ప్రకరణాలలో అనేక చోట్ల ఈ వ్రతం నిర్దోషమని గతశ్రమమని అభగ్నవ్రతమని ప్రశంసిస్తోంది ఈ విషయం తెలిసి ప్రాణాపానాలను ఇలా ఉపాసన చేసేవాడి మనస్సు ఆనందంతో నిండిపోతుంది వాడి పాశాలు తెగిపోతాయి వాడు మళ్ళీ పుట్టడు మహాత్మా నేను కూడా అలాగే ఉన్నాను ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఈ ఇరవై సర్గలలో చెప్పిన విషయాలన్నీ బృహదారణ్యకోపనిషత్తులో అథాతో వ్రతమీమాంస అని ప్రారంభించి తస్మాకమే వ్రతరేత్ ప్రాణ్యాచైవ్యాచ నేత్ పాప్మాుర్నాప్నువత్ అంటూ కొనసాగించిచ్చి పైషేత్ తినో ఏత్య దాయి సాయుజ్యం సలోకతయతి అనే వాక్యం వరకు గల మంత్రాల నుంచి స్వీకరించి వివరించాలని మనం గ్రహించాలి ఇంతకీ వశిష్ఠుడప్పుడు భుసుండు అడిగాడు బుసుండా అవిరత గత ఆ ప్రాణాపానాల నిరంతర గమనాన్ని తెలుసుకుని అంటున్నావు కదా ఆ నడక ఎలా ఉంటుందో కొంచెం చెప్పు ఈ రోజుల్లో ఆధునిక విజ్ఞాన సంపర్కం వల్ల మన చుట్టూతో ఉండే వాతావరణంలో ఆక్సిజనే ప్రాణవాయు అని దానిని పిలిచాక మన ముక్కులలోంచి బయటకు వచ్చే వాయువులో బొగ్గు పులుసు అంటే కార్బన్ డై ఎక్కువగా ఉంటుంది కనుక అది అపానవాయు అని వ్యవహరిస్తున్నారు ఆయుర్వేదశాస్త్ర పరిభాషలో హృధి ప్రాణో గున సమానోనాభి హృదయ స్థానంలో ఉంటూ పైకి పోయేది ప్రాణవాయువు మలవిసర్జన స్థానంలో ఉంటూ కిందకుపోయేది అపానవాయువు ఈ రెండూ కలిసిపోకుండా మధ్యలో స్థానంలో ఉండి నిలబెట్టేది సమానవాయువు అని వ్యవహరిస్తూ ఇలాంటి పరిభాషలేవీ ఇక్కడ అన్వయించవు యోగశాస్త్రానుసారంగా ఈ సర్గలో వాల్మీకి మహర్షి అనుసరించబోయే పరిభాష ప్రకారంగా ప్రాణం అంటే చైతన్యాత్మకమైన జీవశక్తి శరీరంలో దాని ప్రధాన స్థానం హృదయం మన చుట్టూ ఉండే వాయువు అచేతనము జడము కనుక అది అపానము అపా ప్లస్ అనం ఈజ్ ఈక్వల్ లేనిది అని ఇది మన ముక్కుల ద్వారా లోపలికి ప్రవేశించి హృదయ స్థానానికి చేరి అక్కడ ఉండే ప్రాణశక్తితో కలిసి దాని సంపర్క బలంచేత ప్రాణవాయువు అవుతుంది అలాంటి ప్రాణవాయువే మన ముక్కుల్లోంచి బయటకు వస్తుంది చైతన్య శక్తితో కూడిన ఈ ప్రాణవాయువు బయటకు వస్తుంటే ఈ శరీరం ఒక విధమైన తాపాన్ని పొందుతుంది ఆ విషయం మల్లి లోపలికి గాలి గాలిల్చుకోకుండా కొంతసేపు బిగబడితే బాగా స్పష్టంగా తెలుస్తుంది నిశ్వాసరూపంగా ముక్కుల్లోంచి బయటకు వచ్చే ఈ ప్రాణవాయువు యొక్క స్పర్శ కూడా నులివెచ్చగా ఉంటుంది అందుకే యోగ పరిభాషలో ప్రాణవాయువు సూర్యాత్మకం లేక అగ్నియాత్మకం ఇది ఒక అగ్నిజ్వాల లాగానే హృదయం నుంచి పై ప్రసరిస్తూ ఉంటుంది इक बैठे अपान वायु मन मुक द्वारा लपल की पीलचुक मन शरीरा कल आह्लाद कल चल उ कनक योग परिभाष प्रकार अपान वायु चंद्रात्मक लेक जलात्मक वानधार నూతులోకి పడినట్లుగా ఇది అధోముఖమై హృదయ స్థానానికి చేరుతుంది ఈ పరిభాషను వాల్మీకి మహర్షి ఈ ప్రకరణంలో ఉపయోగించబోతున్నాడు భగవద్గీతలో నాల్గవ అధ్యాయంలో ఇరవై శ్లోకంలో అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తే ప్రాణానగతి ప్రాణాయామపరాయణ దాని తాత్పర్యం ఏమిటి కొందరు ప్రాణవృత్తిని అపాన వృత్తిలో హోమం చేస్తారు కొందరు అపాన వృత్తిని హోమం చేస్తారు కొందరు ప్రాణాపానాల గతులను అరికట్టి ప్రాణాయామంలో ఆసక్తి కలవారుతారు అనే అనుసరించిన పరిభాష కూడా ఇదే ప్రాణాపాన శబ్దాలను ఈ విధంగా గుర్తు పెట్టుకుంటేనే కాని ఈ ప్రకరణం మనకు సరిగా అర్థం కాదు నిజానికి వాల్మీకి మహర్షే ఈ విషయాలను ఈ సర్గ చివరలో చెప్పాడు మన సౌకర్యం కోసం వాటిని కొంచెం ముందుగా చెప్పుకుంటున్నాం ఇక భుసు యోగేశ్వరుడి సమాధానంలోకి ప్రవేశిద్దాం జయ గురుదత్త